శబ్ద తరంగాలపై ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం తెలుగు సంగీత సాహిత్య చారిత్రక నాటక సామాజిక రాజకీయ రంగాల్లోని ప్రముఖుల శబ్దాన్ని స్వరాల్ని వారి భావాన్ని రికార్డ్ చేసి భద్రపరుస్తోంది ఆర్కైవ్స్ అలా భద్రపరచబడిన ఆకాశవాణి స్వర భండారీకందిస్తున్నాం అపురూప స్వరాల్ని భావ తరంగాల్ని సజీవ స్వరాలు పేరిట ఈవేళ సజీవ స్వరాలు కార్యక్రమంలో ప్రఖ్యాత సాహిత్యవేత్త తెలుగు సాహిత్య సృజన పరిశోధన అనగానే గుర్తుకు ైదరాబాద్ పక్కనే ఉన్న పాలమూరుతో ఎంతో అనుబంధాన్ని సొంతం చేసుకున్న గడియారం జ్ఞాపకాల్ని విన్నాం వారి స్వరంలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రసారమైంది తొలిగా వినండి సజీవ స్వరాలు సాహిత్యవేత్తం నేను పుట్టిన ఊరు అనంతపురం జిల్లా కదే తాలూకాలోని బాబాసాహెబ్ అనే పల్లెటూరు గ్రామానికి నేను పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరం మార్చి ఆరో తేదీన పుట్టినాను నా తల్లిదండ్రులు గడియారం వెంకటసుబ్బమ్మ జ్వారాపర్ శాస్త్రి మా తండ్రి మా చిన్నతనంలో అంటే నాకు ఏడవ ఏట చదువు కోసం కేంద్రమైన కదిలి చేరుకున్నారు అంతవరకు ఆ పల్లెలోని వీధి చదువుకున్నాను కదిలి చేరిన తర్వాత జిల్లా బోర్డు వారి ఎలిమెంటరీ స్కూల్లో చేరినాను కదిలి ఎలిమెంటరీ స్కూల్లో నాలుగవ తరగతి పూర్తి చేసి అక్కడనే ఉండే హయ్యర్ ఎలిమెంటరీలో ఐదవ తరగతి చదువుకున్నాను ఆ స్కూల్లో ఏడవ తరగతి వరకే ఉంది ఆ స్కూల్లో మా తెలుగు మాస్టర్ శ్రీ వి ఖండేరావు ఉండేవారు వారి చక్కని రూపం తెలుగు సాహిత్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు మధురమైన కంఠం మా పాఠ్య గ్రంథంలో పద్యాలు అర్థం చెప్తూ ఉంటే మా క్లాసు వాళ్ళనే కాకుండా ఈ పక్క ఆ పక్క ఉండే క్లాసుల పిల్లలు కూడా తమ పాఠాలు వదిలిపెట్టి మాస్టర్ గారు శారంగా చదివే పద్యాలు వింటూ ఉండేవారు వారి వలే రాగంతో చదవడం అభ్యాసం చేసేవాడిని ఆ విధంగా నా ఐదవ తరగతి పూర్తయింది ఇంతలో కొన్ని పరిస్థితుల వల్ల మా కాపురం కదిలి నుంచి తాడిపత్రి తాలూకా సింగవరానికి మారింది అక్కడ ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి వరకే ఉంది మా చిన్నాయన గారు రామశర్మగారు సాహిత్య జ్ఞానం కలవారు కావడంతో నాకు అమర కొన్ని పౌరోహితుల మంత్రాలను చెప్పినారు ఒక సంవత్సరం వ్యర్థంగా గడిచిపోయింది మా అక్కగారిని అలంపూర్లో ఇచ్చినారు మా బాబాగారు ఒకసారి మా ఊరికి వచ్చి చదువు సంధ్య లేకుండా తిరుగుతున్న నన్ను చూచి తమ వెంట అలంపూరికి పిలుచుకొని పోయినాడు అప్పుడు నాకు పది సంవత్సరాల అలంపూరు నిజాం సంస్థానానికి చెందిన ఊరు తాలూకా కేంద్రం అయినా మిడిల్ స్కూలు మాత్రమే ఉంది దానిలో ఉర్దూ మీడియంలో విద్యాబోధ సాగుతున్నది నేను కొంత ఉర్దూ నేర్చుకుని ఆరవ తరగతిలో చేరినాను అప్పుడు మా స్కూలును మదరసే వస్తానియా అని మా తరగతిని జమాట అని అనేవాడు అంటే మిడిల్ స్కూలు అనే అర్థం ఒక సంవత్సరం చదివి ఉర్దూ బోధన సరిగా అర్థం కాక ఫెయిల్ నాకు అక్కడి వాతావరణం నచ్చలేదు అలంపూర్ నుండి వెళ్ళిపోవాలని బుద్ధి పుట్టింది అయితే అక్కడ ఉన్న కొద్ది కాలంలోనే నాకు తెలుగు మీద అభిమానం బాగా కలిగింది ఆ ఊర్లో నాకు వరసకు అన్న అయిన టీ కృష్ణశర్మగారు చాలా సరస్సులు ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల సరస్వతి గ్రంథమండలి వేగుచుక్క గ్రంథమాల విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో మంచి మంచి అపరాధ పరిశోధక నవలలను చారిత్రక నవలను సాంఘిక నవలలను ప్రకటించేవి మా అన్నగారు అన్నీ తెప్పించేవారు నేను అన్నీ చదువుతూ ఉండేవాడిని చక్కని అభిరుచి గ్రంథ పఠనాభిలాష కలిగినాయి ఈ విధంగా ప్రయోజనం పొంది సింగవరం గ్రామానికి తిరిగి వచ్చినాను నాకు హై స్కూల్ విద్య అబ్బలేదు కానీ తెలుగు సాహిత్యంలో కొంత పరిజ్ఞానం సంపాదించుకున్నాను మా చిన్నాయన గారు పౌరాణికులు మా గ్రామంలో రైతులు హిందువులు ముస్లిములు ఆత్మ బంధువుల వలె ఉండేవాళ్ళు మేము గ్రామ పురోహితులం రాత్రి భోజనాలు చేసుకుని ఆ రైతులు కొందరు తప్పక వచ్చేవాళ్ళు మా చిన్నాయన గారిని పురాణం చెప్పండని కోరేవాళ్ళు ముస్లిములకు కూడా మన పురాణాల మీద శ్రద్ధ ఉండేది వారి బాధపడలేక మా ఇంట్లో రాత్రిపూట పురాణ ప్రవచనం ప్రారంభమైంది ఆ విధంగా తెలుగు మహాభారతం పోతన భాగవతం రంగనాథ రామాయణాలు నేను రాగంతో చదవడం చిన్నాయన గారు చక్కగా అర్థం చెప్పడం జరిగినాయి అప్పుడే మను చరిత్ర చరిత్ర ప్రబంధాలు టీకా తాత్పర్యాలతో శ్రద్ధగా చదివినాను తెలుగులో కొంత పరిజ్ఞానం కలిగింది కవిత్వం రాయవల్లనే కోరిక కలిగింది ఒక బంధు సలహా ప్రకారం సురక్షనుసారం అనే గ్రంథాన్ని తెప్పించుకున్నాను చిన్నాయన గారి సాయంతో చదువుకున్నాను కవిత్వంతో కుస్తీ పట్టినాను కొన్ని పద్యాలు రాసిన తర్వాత ఏదైనా చిన్న కథ తీసుకుని కావ్యం రాయవల్లని సంకల్పించినాను నేను ఐదో తరగతి వాచకంలో చదివిన చంద్రహాసని కథ జ్ఞాపకానికి వచ్చింది రెండు ఆశ్వాసాల పద్యకావ్యం రాసినాను అప్పుడు నాకు పద్దెనిమిదేళ్ళు అప్పటి నా స్థితిని ఆ కావ్య పీఠికలో రాసుకున్నాను అష్టాదశ హాయనములు కష్టగద ఇంత ఇనం తుష్టి బహువిధ చే నేను రాసిన చంద్రహాసవపాఖ్యానాన్ని పండితులతో దిగ్జించుకుందామని కడపకుపోయినాను అక్కడ మా అక్కగారు ఉన్నారు కడపలో ప్రసిద్ధ విద్వాంసులు శ్రీ జనమంతి శేషాద్రి శర్మ గారు ఉన్నారు వారి దగ్గరకు పోయి నా రచన గురించి చెప్పినాను అందుకు వారు నీవేం చదువుకున్నావు పంచకావ్యాలైనా చదివినావా అని అడిగినారు నేనేమీ చదవలేదని స్వయం కృషితో తెలుగు సాహిత్యం చదివి ఈ పద్యాలు రాసినానని తెలుపుకున్నాను వారు నన్ను హేళన చేసినారు నీవు పోతన్న వంటి సహజ పండితుడివి నీ నీ కావ్యాన్ని పరిష్కరించడానికి అర్హుడు మాకు అర్హత లేదన్నారు పొమ్మన్నారు వారి మాటలు బాధ కలిగించినాయి లేచి బయటికి వచ్చినాను అప్పుడక్కడ ఉన్న రాజమండ్రి నివాసుడు శ్రీ మల్లాది లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు తమ పని చూసుకుని బయటికి వచ్చినారు నా విషయం తెలుసుకుని తాము దిగిన హోటల్ గదికి తీసుకొని పోయినారు ఓపికతో నా పద్యాలు కొన్ని విన్నారు అబ్బాయి నీకు కవితాధార అబ్బింది సంస్కృతం చదువుకుంటే అన్నారు బ్రహ్మశ్రీ వేలూరి శివరామశాస్త్రుల వారి అడ్రస్ ఇచ్చి నీవు వారి దగ్గరకు వెళ్ళు తప్పక నీకు విద్య చెబుతారన్నారు వెంటనే నేను వారికి నా పరిస్థితిని తెలుపుతూ ఉత్తరాన్ని రాసినను నా అదృష్టం పండింది బారి పాదు సన్నిధిలో శిష్యరికం చేసే భాగ్యం కలిగింది వెంటనే రమ్మన్నారు వెళ్ళినాను మా గురుదేవులది గుడివాడ తాలూకా చిరివాడ అగ్రహారం బుద్ధళ్ళ పండితులు సుప్రసిద్ధులైన తిరుపతి వెంకటకవుల ప్రయశిష్యులు శతావధానులు వారి ధర్మపత్ని గారి ఆరోగ్యం బాగులేనందున స్వగ్రామం వదిలి తెలప్రౌల రెస్టార్ట్లోని కొత్త సూరవరంలో ఒక తోట కొని పాకలు వేసుకుని అందులో ఉంటున్నారు ఆ తోట ఊరి బయట ఒక కిలోమీటర్ దూరంలో ఉంది తోటను సాగు చేసే ఒక పాలేరు కుటుంబం వారితోనే ఉండేది ఇంటి పనివాళ్లు ఊళ్ళో నుండి ఉదయం వచ్చి సాయంకాలం వెళ్లిపోయేవాళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇద్దరు విద్యార్థులు వచ్చి చదువుకొని పోతూ ఉండేవాళ్ళు నేను వాళ్లతో చేరి కావ్య పాఠను చదివేవాడిని నేను మేఘ సందేశం చదువుతూ ఉన్నప్పుడే నా ఆసక్తిని గమనించినారు మా గురువు భారవి కావ్యం మొదలుపెట్టగానే నాకు మాత్రం చంద్రాలకం అనే అలంకార గ్రంథాన్ని లఘు కౌముని అనే వ్యాకరణాన్ని ప్రారంభించినారు వారి బోధనా పద్ధతి విశిష్టమైంది కావ్య పాఠం చెప్పేటప్పుడు ఏదైనా వర్ణన వస్తే ఇతర కవులు ఆ విషయాన్ని ఎట్లా వర్ణించినారో వివరించేవారు చంద్రాలలోకం పూర్తి కాగానే కువలయానందం గ్రంథాన్ని ప్రారంభించినారు వారి అనుగ్రహం వల్ల తులనాత్మక పరిశీలన విమర్శ ధోరణి అవగతమైంది ఇంతలో నా దురదృష్టం వల్ల అలంపూర్లో మాకు కొన్ని వ్యవహారాలు ఏర్పడడం మా నాన్నగారు రమ్మని రాయడం జరగగానే నేను చదువు సాధించుకొని పోవలసి వచ్చింది పంతొమ్మిది అలంపూర్ చేరుకున్నాను కోర్టు వ్యవహారాల్లో పడినాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండమెల్లి నివాసులు సరస్సులు అయినా శ్రీ దుంపరి రామిరెడ్డి గారి పరిచయం కలిగింది వారి అధీనంలో ఉన్న గ్రంథాలయంలోని గ్రంథాలను చదివే అవకాశం లభించింది అందులో లేనివి నాకు అవసరమైనవి అయిన గ్రంథాలను రెడ్డి గారు నాకు తెప్పించి ఇచ్చేవారు నా పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను ఈ పరిస్థితుల్లో ఒక సంఘటన జరిగింది అది నన్ను రాజకీయాలలోకి ప్రవేశించేట్టు చేసింది నేను అలంపూర్ చేరిన ఒక నాటక ప్రదర్శనం చూడడానికి మిత్రులతో కలిసి పోయినాడు నటులంతా ఒకే కుటుంబం వాళ్ళు నాటకాల ఆడి పొట్ట పోసుకునేవాళ్ళు ఆ దినం హరిశ్చంద్ర నాటకం ఆడుతున్నారు కలబటి అంకన్ నడుస్తున్నది లోహితాసుడు మరణించినాడు కొడుకు శబం మీద పడి చంద్రవర్తి ఏడుస్తూ పాడుతున్నది అప్పుడు తప్ప పోలీస్ మహారేజ్ అంటే రైటర్ వచ్చి కుర్చీలో కూర్చుని మంచి ఎప్పుడు ఎడుపు పాటలేనా చలిచు మజా గజాలు పాడు అని గర్జించినాడు నాటకం ఆగిపోయింది నటులు వణికిపోతున్నాడు పాడు అని పోలీసు వాడు గర్దిస్తున్నాడు యువకుల మేము మేము ఆ పాటలు పాడరాదు సక్రమంగా నాటకం ఆడవలసిందే అని లేచినాం పరిస్థితిని గుర్తించి ఇద్దరు పోలీసులు వచ్చి మోరేణ్ ను బలవంతంగా తీసుకుపోయినారు నాటకం సక్రమంగా సాగింది ఆ మరునాడే పది మంది మిత్రుల సమావేశమైన ఆంధ్ర యువజన నాట్యమండలిని స్థాపించినాం చింతామణి నాటకాన్ని ప్రదర్శించవలని తీర్మానించాం మా నాట్యమండలికి అనుకూల పరిస్థితులు కూడా ఏర్పడినాయి నైజాం పరిపాలనలో హిందూ ఆఫీసర్లు తక్కువగా ఉంటారు మా అదృష్టం వల్ల మా గ్రామానికి పోలీస్ అమె తహసీల్దార్ మున్సిఫులు హిందువులు వచ్చినారు మాకు తగిన సహాయ సహకారాలు ఇచ్చినారు ఈ నాట్యమండలి కొన్నేళ్లు సాంఘిక చారిత్రక పౌరాణిక నాటకాలు క్రమశిక్షణతో అభ్యసించి ప్రదర్శనలు ఇచ్చింది మా దీక్షను గమనించి మిత్రులు దుంపల రామరెడ్డి గారు మాకు ఆంధ్ర మహాసభను పరిచయం చేసినారు ఆంధ్ర మహాసభలో ప్రవేశించినాను ఆంధ్ర మహాసభ కార్యదర్శి చిక్కేపల్లి రామచంద్రరావు గారు వచ్చి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అలంపూర్ తాలూకా కమిటీని ఏర్పాటు చేసినారు మా కమిటీకి అక్కడి వకీలు సురవరం రాఘవరెడ్డి గారు అధ్యక్షుడిగా నేను కార్యదర్శిగా ఎన్నికైనం అప్పటి నుంచి తాలూకాలో గ్రంథాలయాలు వయోజన రాత్రి పాఠశాలలు స్థాపించి పని సాగించినాము విధంగా నేను రాజకీయాలలోకి రావడం జరిగింది హైదరాబాద్ సంస్థానంలో రజాకారుల విజృంభణ కొనసాగింది పంతొమ్మిది వందల నలభై స్టేట్ కాంగ్రెస్ మీద నిషేధం రద్దు చేయబడింది ఆంధ్ర మహాసభ అందులో లీనమైపోయింది నేను తాలూకా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడినైనా భారత రాజకీయాలు తర త్వరగా తీవ్రతరం అవుతున్నాయి బ్రిటిష్ ప్రభుత్వం రంగిపోయవలసి వచ్చింది పంతొమ్మిది వందల నలభై తేదీ అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి మూటాముల్లా సర్దుకుంది నిజాం నవాబ్ తాను లో పాకిస్తాన్లో దేనిలోనూ చేరనని స్వతంత్రంగా ఉంటానని ప్రకటించినాడు దాంతో సంస్థాన ప్రజలకు స్వాతంత్ర్య సమరం తప్పలేదు స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామానంద తీర్థ ప్రకారం కొందరు నాయకులు జైలు లేకపోవడం కొందరు సంస్థానం బయట సరిహద్దులలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉద్యమాన్ని నడపడం జరిగింది తెలంగాణ ప్రాంతానికి విజయవాడ కర్నూలులో ప్రాంతీయ కార్యాలయాలు నెలకొన్నాయి నేను కర్నూలులో ఉంటూ కార్యాచరణ సమితి ఆదేశాల ప్రకారం ఉద్యమంలో పాల్గొన్నాను మారు వేషాలతో గ్రామాలకు వెళ్ళడం ప్రజలను ఉద్యమం వైపు పురికొలపడం వారికి ధైర్యం చెప్పడం వారానికి ఒకసారి వార్తా బురికి ప్రచురించి గ్రామాలకు అందజేయడం చేసేవాడిని నాకు ఇంకొక ముఖ్య కార్యక్రమం కూడా అప్పగించబడింది భాగ్యనగర రేడియో పేరుతో కర్నూలు నుంచి ఒక రహస్య రేడియో స్టేషన్ నిర్వహించినాం అందులో వార్తలు ప్రబోధాలు ప్రజలను ఉత్తేజితులను చేసే ప్రసంగాలు తీర్చేవాళ్లం చివరి సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుదల వల్ల సెప్టెంబర్ పన్నెండవ తేదీన హైదరాబాద్ సంస్థానం మీద పోలీస్ చర్య జరిగింది నవాబు లొంగిపోయినాడు సెప్టెంబర్ పదిహేడవ తేదీన మా సంస్థానం భారత యూనియన్లో కలిసిపోయింది మా స్వాతంత్రోద్యమం ముగిసింది నేను రాజకీయోద్యమాల్లో ఉండే కాకుండా సంఘ సంస్కరణ కార్యక్రమాల్లోనూ ఆంధ్ర భాష ప్రచారోద్యమంలోనూ కూడా పాల్గొన్నాను సంఘ సంస్కరణ కార్యక్రమాలంటే కొంచెం వివరించవలసి ఉంది పంతొమ్మిది గద్వాల సంస్థానంలోని రామాపుర ఒక సంఘటన జరిగింది ఆ ఊళ్ళోని ఒక రైతు కుటుంబంలోని పన్నెండేళ్ల అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసినారు ఆ అమ్మాయికి పద్నాలుగేళ్ల వయసులోనే భర్త క్షయరోగంతో చనిపోయినాడు అజ్ఞానదశిలో ఉన్న అమ్మాయి తాను గాజులు తీయనని మొండికెట్టింది ఆమె తల్లిదండ్రులు బంధువులు పదకొండవ దినాడు గాజులు పుస్తలు బలవంతంగా తీసి పిలువరాలని చేయదలుచుకున్నారు అమ్మాయి అన్నదమ్ములు వారి మిత్రులు ఇష్టపడలేదు నా దగ్గరకు వచ్చినారు శాస్తాధారాలు ఉంటే ఆమెను కాపాడండి అని కోరినారు వాళ్ల కోసం మనుస్మృతి యాజ్ఞవర్క్య స్మృతి పరాశర స్మృతి పరిశీలించినాను భర్తపోయిన స్త్రీకి పుస్తను కర్ణపత్రాలు మాత్రమే చెయ్యవల్లని శాస్త్రంలో ఉంది గాజులు కుంకుమ చేయమని శాస్త్రాలు చెప్పలేదు అన్నారు మీరు స్వయంగా వచ్చి మా వాళ్లకు చెప్పండి అని వాళ్ళు కోరినారు నన్ను రామాపురం తీసుకుపోయినారు పదోదినం సాయంకాలం కూరి చావడిలో సమావేశం జరిపినాం గ్రామ ప్రజలు ప్రముఖులు పాల్గొన్నారు నేను శాస్త్రాధారాలు చూపించి సమాజంలోని మీరంతా ఆమె పట్ల దయచూపంతుని కోరినాను పురోహితుడు తనకేదో పని ఉందని మొగం చాటు చేసినాడు ప్రముఖులకు ప్రజలకు నా మాటలు నచ్చినాయి పదకొండోదనం పాత గాజులు చేయించి కొత్తగాజులు తొడిగించి ఇంటికి తెలుగు భాష సంస్కృతులను ప్రచారం చేయడానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమనే భావన కలిగింది కొందరు ప్రముఖులు యువకులు ప్రయత్నించిన ఫలితంగా పంతొమ్మిది వందల నలభై మూడులో నిజాం రాష్ట్ర ఆంధ్ర శారస్వత పరిషత్తు అనే సంస్థ స్థాపించబడింది దాని స్థాపకుల్లో నేను ఒకని పంతొమ్మిది శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు ప్రవేశించినారు ఈ పరిషత్తు తెలంగాణ మారుమూలల్లో కూడా శాఖలను స్థాపించింది అప్పటి ప్రభుత్వము తెలుగు టీచర్లు ముల్కీ వాళ్లు లభిస్తే తెలుగు స్కూళ్లు పెడతాం అన్నది వెంటనే పరిషత్తు తెలుగు పరీక్షలను ప్రారంభించింది అన్ని చోట్ల పరీక్షా కేంద్రాలు వెలుస్తున్నాయి వేల సంఖ్యలో ప్రవేశ విషయాల పరీక్షలు పాస్ వాళ్ళు సిద్ధమైనారు విధి లేక ప్రభుత్వం పరిషత్తు ప్రవేశ పరీక్షను మెట్రిక్తో సమానంగా అంగీకరించింది ఉర్దూలో మునిషి మౌలిమీ పరీక్షల వల్లే పరిషత్తు తెలుగు స్కూళ్లలో ఉపాధ్యాయులుగా సేకరించింది విశారద పాత అయిన వాళ్లను హై స్కూళ్ళలో జూనియర్ తెలుగు పండితుడుగా తీసుకున్నారు నేను పరిషత్తులో ప్రచార కార్యదర్శిగా పరీక్షా కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాను ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మా కృషి ఫలితంగా యూనివర్సిటీ ఓరియెంటల్ పరీక్షలు ప్రారంభించింది తెలుగు ఉపాధ్యాయులకు ఇతర ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు ఇస్తున్నారు నేను సుజాత మాసపత్రికను మూడు సంవత్సరాలు సాహిత్య పత్రికగా నడిపినాను నేను సాహిత్యాన్ని వదలి చరిత్ర పరిశోధన రంగానికి రావడం కూడా ఒక విచిత్రమైనటువంటి మలుపు నేనున్న అనంతపురం ఒక మహాక్షేత్రం సుప్రసిద్ధ చారిత్రక స్థలం ఇక్కడి దేవాలయ ప్రాంగణంలో అరవై డెబ్బై వరకు తామ్ర శిలాశాసనాలున్నాయి విభిన్న వాస్తురీతిలో నిర్మించిన సుందర దేవాలయాలున్నాయి వివిధ శైలుల్లో చెక్కిన శిల్పమూర్తులున్నాయి అలంపూరు పరిసరాలలో చరిత్రకు అందరి కాలానికి చెందిన సమాధులున్నాయి వీటిని చూస్తున్నప్పుడు వీటిని గురించి తెలుసుకోవాలని క్షేత్ర విశేషాలు ఆకలింపు చేసుకోవాలని కుతూహలం కలిగింది ఆ జిజ్ఞాసే నన్ను చరిత్ర పరిశోధన రంగానికి చేర్చింది మొదట ఇక్కడ ఉండే శాస్త్రాలను సరివి తెలుసుకోవాలి ఏమి చేయవలనో తోటలేదు చివరకు ఉన్నవెళ్లి గ్రంథాలయం నుండి పాత భారతీ సంచికలను ఆంధ్రపత్రికా ఉగాది సంచికలను తెచ్చుకున్నాను వాటిలో శాసనాల ఫోటోలతో పాఠాలతో బ్యాసాలున్నాయి మహాపరిశోధకులు శ్రీ మల్లంపల్లి సోమశేఖర్ శర్మగారు ప్రకటించిన శాసనాలను పరిశీలించి అందులోని అక్షరాలను గుణింతాలను విడిగా కాగితాల మీద రాసుకుని ఇక్కడి శాసనాలలోని అక్షరాలను పోల్చుకోవడం ప్రారంభించినారు ఈ విధంగా నా శాసన పరిశోధన ప్రారంభమయ్యింది ఆ తరువాత నా మిత్రులు స్టేట్ ఆర్కియాలజీ డైరెక్టర్ అయిన డాక్టర్ పుట్టపట్టి శ్రీనివాసాచారి గారు నాకు ఇండియన్ ఎథిగ్రఫీ అండ్ సౌత్ ఇండియన్ స్క్రిప్ట్స్ ఇండియన్ పేలియోగ్రఫీ ప్రాచీన లిత్యమాల అనే గ్రంథాలు ఇచ్చినారు అన్నీ ఇంగ్లీష్లో ఉన్నందువల్ల ఇంగ్లీష్ నేర్చుకున్నాను వీటి సహాయంతో అలంపు శాసనాలు చదివి గోలకొండ పత్రికలో భారతీ పత్రికలో ప్రకటించినాను పల్లెపాడు ఆమెదారపాడు గ్రామాలలో లభించిన బాదామీ చడిత్తుల నాటి తామ్ర శాసనాలను ప్రకటించినాను హైదరాబాదులోని లక్ష్మణ్ రాయ పరిశోధక మండలి వారు నాతో తెలంగాణ శాసనాలను చదివించి రెండవ భాగంగా ప్రకటించినారు అలంపూర్ శాసనాలు ఎక్కువగా హలగన్నడ భాషలో ఉన్నాయి అందుకోసం కన్నడ సాహిత్యాన్ని చదువుకున్నాను కేవలం శాసన పరిశోధన చేయడమే కాకుండా కొన్ని చరిత్ర గ్రంథాలు కూడా రాసినాను నేను అలంపూర్లో ఉన్నందువల్ల ఆ క్షేత్రాన్ని గురించి అలంపూర్ శిథిలాలు అలంపూర్ చరిత్ర దక్షిణ వారణాసి అలంపుర క్షేత్ర మహాత్మ్యం అనే వాటిని రాశాను భారతదేశ చరిత్ర తెలుగు సిరి ప్రపంచ రాజ్యాలు బీచుపల్లి క్షేత్ర చరిత్ర అనిమల సంగమేశ్వర చరిత్ర ఉమామహేశ్వర క్షేత్ర చరిత్ర నిత్యానంద స్వామి జీవిత చరిత్ర మాధవ విద్యారణ్య స్వామి చరిత్రను కూడా వ్రాసినాను అన్నీ ప్రకటించబడినాయి అయితే ఈ చరిత్ర పరిశోధనతో పాటుగా వాస్తు విషయాల్లో కూడా కొంత పరిచయం కలిగించుకున్నాను అలంపూర్లో విభిన్న వాస్తు రీతిల్లో ఆలయాలు నిర్మించినారు అట్లా ఎందుకున్నాయో తెలుసుకోవాలని వాస్తు శాస్త్రాలను ఆగమ గ్రంథాలను ఇంగ్లీష్ గ్రంథాలను చదివినాను ఐకనోగ్రఫీ పుస్తకాలను కూడా పరిశీలించినాను ఈ పరిశోధనల ఫలితంగా భారతీయ వాస్తు విజ్ఞానం మన వాస్తు సంపద అనే గ్రంథాలు వ్రాసినాను ఆంధ్రపరిషత్తు ద్వారా భాషా సాహిత్యాలకు సేవ చేస్తూనే వివిధ విషయాల మీద గ్రంథాలు అన్ని ముద్రించబడినాయి నా ఖండకావ్య సంపుటి పాంచజన్యం పేరుతో వచ్చింది చిన్నపిల్లలకై వీరగాథలు అని వ్రాసాను దశరూపక సారము కన్నడ సాహిత్య సౌరభము వ్రాసినాను కడప కర్నూలు నెల్లూరు హైదరాబాదు నగరాలలో ఎర్రాప్రగల చాచనాలలో సాహిత్య విశేషాలు పాల్కురికి సోమనాథుడు తిక్కన కన్నడ భారతాలు దేవాలయాలు వాటి ఉత్పత్తి వికాసాలు ముకుంద విలాస కావ్యం అనే విషయాల మీద ఉపన్యాసాలు సన్మానం పొందినాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారికి ప్రాచీన కావ్యాలైన మంచె కేవుల బాహు చరిత్రను కొరణ గోపలాధు రాసిన సింహాచన దాతృంశికను పరిష్కరించి విపుల పీఠికలతో వ్రాసి ఇచ్చినాను కన్నడ సాహిత్య చరిత్ర పంజాబీ సాహిత్య చరిత్రలో రాసినాను తెలుగు భాష సర్వస్వ సంపుటాలలో సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోస సంపుటాలలో అనేక విషయాల వ్యాసాలు రాసినాను కన్నడంలో ప్రాచీన అలగనన్న కావ్యం రన్నకవి రాసిన గదాయుద్ధ కావ్యాన్ని అనువదించినాను కన్నల సన్న కటెలు అనే కథలను అనువదించినాను నేను ఇంకా రచనలు చేస్తూనే ఉన్నాను ఇప్పుడు వృద్ధున్నైనాను ఎనభై సంవత్సరాలకు అక్కడ తక్కువగా ఉన్నాను వైదిక ధర్మాన్ని గురించి పరిశోధన చేస్తున్నాను మన ఆచారాలు సంస్కారాలను గురించి పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాను హైందవ ధర్మాన్ని సరిగా తెలుసుకుని ప్రజలు ఎందరూ మహనీయులు వారి జీవితాన్ని సాహిత్యం కోసం చరిత్ర కోసం బోధన కోసం శోధన కోసం అంకితం చేసిన అలాంటి తెలుగు సాహిత్య దిగ్గజల్లో ఒకరు గడియారం రామకృష్ణ శర్మ గారు సాహిత్యంతో వారి అనుబంధాన్ని వారి అభిమాన గంధాని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆకాశవాణి హైదరాబాద్ తొలిగా రికార్డు చేసిన వారి